సుండో టదనిదియే సత్యముసుతని సేవించినను హరినొల్లని వారసురలుసురలీతని దాసులుసు పరమాత్ముడితడే ప్రాణముసు మరుగ కమరచిన మరిలేదికను వేదరక్షకుడు విష్ణుడు సుండో శోధించె శుకుడచ్చుగసు ఆది బ్రహ్మగన్నాతడు సుండో ఏ దశ వెదకిన ఇతడే ఘనుడు ఇహ పరమసగను వహిను తే పార్వతి సుండో రహస్యమిదివో రహిశ్రీవేంకట మహిధరంబున మణికై నిలిచే